ీనాముపమశ్రవస్త జ్యేష్రాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుభిశ్రీదాగమన్ శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రం కర్ణే విష్ణునుమదేవా వద్రం పశ్యే మాక్షత్ర స్థిరైరంగైవృంసూశే దేవృతవాయుస్తింద్రోధశ్రవా స్వస్తిన పురుషా విష్వేగా స్వస్తి నష్టో అవిష్టమీ స్వస్తి నో ప్రధా ి నాయమా బలహీన ప్రమాదత్తపస్వాప్యలితైరుపాయర్యతతే యస్టు విద్వాన్ ై ఆత్మా విశతే బ్రహ్మధామా అయమాత్మ బలహీనైన నభ్య ఈ ఆత్మన్నది చాలా విచిత్రమైనది ఎంత నిర్దూరమైన సంగతి అంటే మనం ఏ క్షణంలోనూ ఆత్మ కంటే భిన్నంగా దూరంగా లేనే మేము ఆత్మయందే మనం ఉన్నాము మన ఉనికి మన తెలివి ఈ రెండూ ఆత్మయే ఆత్మయే నేను ఉన్నాను అన్నప్పుడు ఆ ఉనికి నేను ఉన్నాను అనేది స్వయంగా తెలుస్తుంది కదా తనంత తానుగా తెలిసేటువంటి ఉనికి అది స్వయం ప్రకాశమైన ఉనికి అది ఆత్మ అదే సచిత్ అంటే అయినా కూడా కేవలము రాంగ్ ఐడెంటిఫికేషన్ వల్ల తన యొక్క సచిద్ విస్మరించి మానవుడు జీవభావాన్ని పొంది సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు ఇది వినడానికి చాలా అదోరకంగా అనిపిస్తుంది తర్వాత దీనికి విరుద్ధంగా నీ స్వరూపం పరబ్రహ్మ నీవు పూర్ణుడవు అని చెప్తే అర్థద నేను పూర్ణుడిని అవుతాను నేను జీవుణ్ణి కదా అని దీనికి విరుద్ధమైనటువంటి యుక్తులను శాస్త్రాలని అలాలలా నిలబెట్టే వాళ్ళకి లోటు లేదు ఈ సమాజంలో ఈ సంసారంలో మరి అజ్ఞానం అంతా అలా ఉంటుంది దాని లక్షణం అలా ఉంటుంది కాబట్టి ఈ ఈ యుక్తులు ఈ శాస్త్రాలు ఇవన్నీ పక్కన పెట్టి అసలు నా ఎందు జీవభావము సరియా అని కనుక ఆత్మవిమర్శ చేసుకుంటే దాని యొక్క దోషం బయటపడుతుంది ఇప్పుడు చూడండి మన అనుభవంలో ఈ సంగతి ఉంటుంది నేను అప్పుడు పొరబడ్డాను తప్పుగా అనుకున్నాను రాంగ్గా అసెస్ చేసుకున్నాను ఆ కారణంగా నేను కష్టాలను అనుభవించాను అనే అనుభవం లేనివాడు ఎవడండి ఈ అనుభవం లేనివాడు ఎవడన ఉండడా ప్రతివాడు ఈ ఇప్పుడు బాల్యంలో నా గురించి నాకు ఒక అవగాహన ఉండేది ఒక అంచనా ఉండేది ఆ అంచనా తప్పంటారా రైట్ తప్పే కదా ఎవ్వరంలోకి వచ్చినప్పుడు నా గురించి నాకు ఒక అంచనా ఉండేది కొత్తల్లుడు సామెత బొట్టల్లుడు ఉన్నాడు వసలుడు తన గురించి తాను ఒక అంచనాలో ఉంటాడు ఎలాగంటే ఐఎమ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనే ఒక అంచనాలో ఉంటాడు ఆ అంచనా ఎంతకాలం ఉంటుంది ఆ అసెస్మెంట్ మంత్ ఆర్ టూ ఆర్ త్రీ మ్యాక్సిమం సిక్స్ మంత్స్ ఉంటుంది ఇట్ ఈస్ గాన్ తనతో తానే సహజంగానే పోతుంది ఎందుకంటే అది ఆపాదితం అధ్యాత్మికం బయట నుంచి తీసుకొచ్చి వెతి మీద వేసుకున్నది కానీ ఎందుకైతే నాకు దారిత్ర లేకపోతుంది ఒకవేళ ఫోలేదనుకోండి ఇంక ఇవాటికి ఇది ఎదురు పెడితే మంచిదని సలహా ఇస్తారు కూడా కాబట్టి మన నేను ఫలానా నేను ఇది నేను అది అని మనం వేసుకున్న ప్రతి అసెస్మెంట్ ప్రతి అంచనా ప్రతి ధారణ తప్పు అని నిరూపితం దీనికోసం శాస్త్రాలు యుక్తులు ఇవేమివేందుకు ఇది జీవిత అనుభవంలో ఉన్న విషయం కాదు కాబట్టి మనకున్నటువంటి కోరికలన్నీ కూడా మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేస్తాయి ఒక్కొక్క కోరిక మన వ్యక్తిత్వానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది ఈ కోరికలన్నీ కలిస్తే అది వ్యక్తి అవుతుంది మనకుండే భయాలన్నీ కలిపితే వ్యక్త అవుతాయి కాబట్టి మన కోరికలు మన భయములు అయోగ్యములు అజ్ఞాన కల్పితములు అనే అంశంలో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు వ్యక్తి మారేటువంటి పరిస్థితులను బట్టి మారే దేహాన్ని బట్టి మారే మనస్సును బట్టి తన గురించి తాను వేసుకునేటువంటి అంచనాలు కూడా మార్చుకుంటూ ఇలా నిరంతరంగా ఈ మారీదే తాను అనుకుంటాడు కానీ ఈ మారీవన్నీ కూడా కల్పితములని అవి అనిత్యములు అశాశ్వతములు కనుక అసత్యములని మారకుండగా రాయిలాగా బండరాయిలాగా సచ్యూపంగా స్థిరంగా స్థానుగా ఉన్నటువంటి ఏ సత్య ఆత్మగలదో అదే నా స్వరూపమని దాని ఎందు ఏ లోటుపాట్లు ఏ భయానికి అవకాశాలు లేవని తాను పూర్ణుడనని తెలుసుకోవడం మానవులకు చాలా పెద్ద సమస్య అయిపోతూ ఉంటాయి ఎందుకంటే వీడి దిశారూపాలు వీడి వాసనలు అంత బలమైనవి కాబట్టి మనిషిని వాడి వాసనలు వాడి సంస్కారాల నుండి వాసనల నుండి అవే తిక్కుతూ ఉంటాయి మనిషిని పరిభ్రమ పరిభ్రమింపజేస్తూ నాకు తెలుసున్న ఒక ఆయన ఉన్నారు ఆయన ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటూ ఉండి ఇవాడు హైగా భార్య పిల్లలు ఓ పిల్లాడు ఇద్దరు పిల్లలు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లైక్ దాట్ కాబట్టి అమెరికాలో ఏదో జాబ్ వచ్చింది వెళ్ళమంటారు ఆ రెండిగా అంటే ఇక్కడ జాబ్ ఎంత అంటే సపోజ్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ వచ్చే చోట అమెరికాలో టూ రూపీస్ వస్తుంది ఓకే దట్ ఈస్ ది రేషియో వన్ జన్న ఇక్కడ పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు చదువులన్నీ డిస్లోకేట్ అయిపోతాయి అందులో క్యాలిఫోర్నియా ఇక్కడ వంద రూపాయల్లో బతకగలవేమో కానీ అక్కడ రెండు వందల రూపాయలు బతకడం అసంభవం కాబట్టి ఏ గ్రోత్ నువ్వు ఇక్కడ ఉండి వేస్తున్నావు అదంతా అక్కడికి వెళ్ళి నల్లిఫై అయిపోతుంది ఇక్కడ ఉండి రూపాయల్లో లెక్కటి గ్రోత్ వేస్తాడు డాలర్ని రూపాయల కన్వర్ట్ చేసి లెక్క వేస్తాడు ఇక్కడ వాడిచ్చానన్న ఫిగర్ను నలభై ఐదు పెట్టి గుణించి లెక్క వేస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నలభై గుణకారాలు సాగవు అక్కడ మీరేమో ఎయిర్పోర్ట్లో దగ్గరనే కాఫీ తాగాలంటే టూ పాయింట్ ఫైవ్ డాలర్స్ తీసుకుంటాడు ఇంకేం నలభై ఐదు గుణకారం చేస్తారా కాబట్టి ఈ నలభై ఐదు గుణాకారాలు ఏమీ నడవవు కనుక ఈ పిల్లల చదువు డిస్లోకేషన్ అయిపోతుంది కాబట్టి వెళ్ళొద్దని అమెరికా వెళ్తా ఉంటే వెళ్ళద్దని చెప్తామా నేను ఏమని చెప్పానంటే ఈ డజన్ సౌండ్ వ్యాలే డజన్ సౌండ్ వర్క్ వ్య అక్కడ ఏదైనా ఒక పది రెట్లు ఇక్కడ ఉన్నదానికి ఇస్తూ ఉంటే పిల్లల డిస్లోకేషను ఇవన్నీ లేకపోతే బ్రహ్మచారి అయితే బ్రహ్మచారి భార్య లేకపోతే యంగ్ మ్యాన్ అండ్ వైఫ్ అయితే అది వేరే సంగతి ఇక్కడ అంతా ఎస్టాబ్లిష్ చేసుకుని ఇదంతా మళ్ళీ అక్కడికి మోసుకెళ్ళడంలో నాకేమీ యోగ్యత కనిపించట్లేదు అందరికీ చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను అని చెప్తే సరే నేను ఆలోచిస్తాను ఫైనల్గా అతను వెళ్ళాడు నేను వెళ్ళొద్దని చెప్పలేదు ఐ ట్రై టు డిస్కరేజ్ అన్ రిటైల్ పూర్తిగా నేను మాత్రం ఎందుకు డిస్కరేజ్ చేస్తాను నాకేం పని డిస్కరేజ్ చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాలు అక్కడ నానా హింస పడ్డాడు మళ్ళీ వాపసు వచ్చేస్తుంది మొన్న కలిసినప్పుడు అంటాడు స్వామీజీ అప్పుడు మీరు అన్నమాట కరెక్ట్ నేను వేసుకున్న అసెస్మెంట్ తక్కువ అంటు కాబట్టి సో ఇప్పుడు అతన్ని ఐదు సంవత్సరాలు అతన్ని అంత ఇబ్బంది పెట్టి పిల్లలు చదువుని భ్రష్టు ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ నేను ఈ మాట చెప్పాను అతనికి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇండియాలో అమెరికాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ అంత అభమానమైనదే కానీ పిల్లల్ని మీరు అక్కడ నేను పిల్లల్ని అడుగుతూ ఉంటాను ఏం చేశారలా ఈవేళ స్కూల్లో ఏం చేశారు అవ్వ అని అడుగుతా అడిగితే అంకుల్ అంకుల్ అంకుల్ అంటారు కదా అంకుల్ సో స్వామీజీ లేకపోతే స్వామీజీ వాటిన్ స్కూల్ టుడే అని అడిగితే వీ ప్లేట్ ఇదే అండ్ వాట్ ఎల్స్ యూ హెవ్ డన్ అంటే వీ హవ్ ఈట్ ఇన్ ద ఫుడ్ ఇది ఇదే రెండు పనులు చేస్తారు మీరు నమ్మరు ఒక్కొక్కళ్ళు మామూలుగా పది కేజీలు ఉండాల్సిన వాళ్ళు పదిహేను ఇరవై కేజీలో ఉంటారు అవును ఈ రెండు పనులే చేస్తారు స్కూల్కి వెళ్ళి దే ప్లే అండ్ దే ఈట్ and come back. Food is not available in school. School is separated from the food provided. And the coke machines are in school, high school are in the coke machines. If you don't have a food, you don't have a food. If you don't have a food, you don't have a food. You don't have a food. So, anyway, the school system is very poor. You don't do that mistake. You don't have a food. మనం డబ్బు సంపాదించినా ఏం చేసినా ఉద్యోగాలు చేసినా పిల్లల క్షేమం కోసం కదా ఎనీవే హీ ఈజ్ నౌ కమింగ్ బ్యాక్ సో నేను ఇంకా ఏదో హైపోథిటికల్గా చెప్పాను బట్ ది పాయింట్ ఈజ్ ఒక అతను ఏమనుకోవచ్చు అంటే నేను ఈ కాల అమెరికాలో తేడా వచ్చింది ఈ క్యాలిక్యులేషన్ తేడా వచ్చింది ఆ తేడా వచ్చినా అందుకే నేను సఫర్ అయ్యానని అతను అమ్ముకోవచ్చు బట్ ఐనో బెటర్ నేనేమంటానంటే ఏ రాంగ్ ఐడియా మేక్స్ ది పర్సన్ సఫర్ ఇట్ ఈజ్ ది ఐడియా విచ్ డ్రైవ్స్ పీపుల్ మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిలో మంచి చెడులు ఏమిటని మీరు పరిశీలిస్తూ కూర్చుంటే అదేం తెలీదు కాదు మీ మనస్సును మీరు చూసుకుని ఏ ఐడియా మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది పరిశీలించండి విచ్ ఈస్ ది ఐడియా దట్ ఈస్ డ్రైవింగ్ యూ అండ్ దెన్ ఎగ్జామింగ్ వెదర్ దట్ ఐడియా ఈజ్ వర్త్ పర్ష్యూ యూ పర్ష్యూ ఇట్ బట్ అట్ ది సేమ్ టైం యూ ఎగ్జామిన్ పరిష్యూ చేస్తారు బట్ ఎగ్జామిన్ కూడా చేసుకోవాలి ఆ ఎగ్జామినేషన్ కూడా చేయలేదనుకోండి అటువంటి ఆత్మ విమర్శ కూడా చేసుకోలేదనుకోండి ఇంట్రాస్పెక్షన్ ఆత్మవిమర్శ ఏం కాదు ఆత్మ విచారం చేసుకోకపోతే మనము ఈ గాలిలో ఎగిరిపోయేటువంటి కాగితం ముక్కల్లాగా ఎటు గాలి వీస్తే అటు పోతూ ఉంటుంది మన జీవిత నౌక దానికి ఒక దిశ ఏమీ ఉండదు కాబట్టి నేను వచ్చేసి ఏంటంటే ఒక ఐడియా అబౌట్ వన్ సెల్ఫ్ ఐడియా ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ఐ ఫైనల్గా ఎవరి డిజైర్ అండ్ ఎవ్రీ ఫియర్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ అయామ్ అయామ్ తర్వాత ఇవన్నీ వస్తాయి అయాం లేకుండా డిజైర్స్ ఉండవు ఫియర్స్ ఉండవు ఐడియాస్ ఉండవు థీరీస్ ఉండవు ఏమేమి నోషన్స్ ఉండవు కాన్సెప్ట్స్ ఉండవు ఏమున్నా అయాం చుట్టూ ఉంటాయి కాబట్టి ఈ అయాం అహమస్మి అనే ఆ సత్యదాత్మ ఏదైతే కలదో ఆ చైతన్యము దాని చుట్టూ మనం నిర్మాణం చేసినటువంటి ఈ సూపర్ స్ట్రక్చర్ ఫాల్స్హుడ్ అది మన యొక్క యథార్థ స్వరూపంలో లేని ఒక జీవభావాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి నేను జీవుడను నేను పరిచ్ఛిన్నుడను అనే భావాన్ని ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది లైక్ ఎవరి అదర్ ఐడియా సంసారానికి సంబంధించిన ఐడియాస్ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఉంది ఆ ఉందని మీకు ఎప్పుడైతే నిర్ధారణ అయిందో అటువంటిప్పుడు సంసారానికి సంబంధించిన ఐడియాస్ మాత్రమే కాకుండా నా స్వరూపము అనేదానికి సంబంధించిన అత్యంత మౌలికమైనటువంటి భావజాలాన్ని కూడా పరిశీలనకు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఆత్మనిష్ట అనే బలము అంటే అవేర్నెస్ అబౌట్ వన్ సెల్ఫ్ కాన్స్టెంట్ అవేర్నెస్ అబౌట్ వన్ సెల్ఫ్ ఈగో ఫంక్షన్ చేసే విధానాలు ఈగోని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఈగో ఈజ్ నాట్ ది సబ్జెక్ట్ ఈగో ఈజ్ ది ఇట్ లుక్స్ ఈ పెరేట్స్ లైక్ సబ్జెక్ట్ అది ఏ సబ్జెక్ట్ లాగా అది వర్తిస్తుంది అది ప్రవర్తిస్తుంది తప్పిస్తే అది ద్రష్ట కాదది అది కూడా దృశ్యమే మీ ఈగో మీకు తెలుస్తూ ఉంది ఇంకా అది తెలుసుకోవడం పెద్ద గొప్ప వీడు ఈగోతో ఎయింటిఫై అయ్యి కూర్చుంటాడు అహంకారోపాధి అంటాను అహంకారంతో అదే ఉపాధి అహంకారమే నేను అనుకుంటాడు అహంకారం నువ్వెళ్ళవుతో నీ అహంకారం నీకు తెలుస్తుందా లేదా ఇప్పుడు నేను ఓ మాట అంటాను మీరు కూడా అలాంటి మాట అనగలరు అన్న చెప్పండి ఒకప్పుడు నేను చాలా అహంకారంగా ఉండేవాడి అండి ఇప్పుడు నాకు అహంకారం తగ్గింది అని నేను అన్నాను అనుకోండి ఆ స్టేట్మెంట్ మీకు మీనింగ్ ఫుల్గా అనిపించిందా లేదా అనిపించింది మీకు కూడా బహుశా లాంటి ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు కదా దెన్ వాట్ డస్ ఇట్ షో ఇట్ ఓన్లీ ప్రూవ్స్ దట్ అహంకార ఈజ్ అన్ అబ్జెక్ట్ ఆఫ్ యువర్ అవేర్నెస్ ఇట్ ఈజ్ నాట్ ది ట్రూ సబ్జెక్ట్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది ట్రూ సబ్జెక్ట్ కాదు కన్ను చూచుతున్నది అక్కడ సబ్జెక్ట్ కన్ను ఘటాన్ని చూస్తోందంటే ఘటం ఆబ్జెక్ట్ కన్ను సబ్జెక్ట్ లాగా ఘటం ఆబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది కానీ కన్ను సబ్జెక్ట్ కాదు కన్ను సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది మీరు గమనించకపోతే అనిపిస్తుంది కన్ను సబ్జెక్ట్ కాదు ఎందుకంటే కన్ను చూస్తుంది కన్ను చూస్తోందనే సంగతిని నేను చూస్తూ ఉంటాను ఇట్ ఇట్ నాట్ సో ఘటాన్ని కన్ను చూసినప్పుడు కన్ను ఘటాన్ని చూసింది అని ఆ సంగతిని నేను చూస్తున్నానా లేదా సో వట్ ఇస్ ఇట్ సో దట్ సో కన్ను అన్నది వాస్తవమైన ద్రష్ట కన్ను కాదు కన్ను కూడా దృశ్యమే నాకు ఘటము కన్నుకి దృశ్యం అయితే ఘటము కన్ను కలిపి నాకు దృశ్యం ఆ అహంకారం కూడా దృశ్య పడుతుంది అహంకారం కోపం వచ్చినప్పుడు నాకు అహంకారం ఎక్కువ వస్తుందండి మీరు అంతే అలా ఉంది జాగ్రత్తగా ఉండండి నేను వీడు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు కోపం వచ్చినప్పుడు వీడు అహంకారం పెరిగిందనే సంగతి వీడికి తెలిసింది కదా కోపం తగ్గినప్పుడు అహంకారం తగ్గిందనే సంగతి వీడికి తెలిసింది కదా కాబట్టి అహంకారోపాధి అహంకారం కూడా ఉపాధి మీ స్వరూపం కాదు కాబట్టి అహంకారాన్ని పరిశీలించాల్సి ఉంటుంది ఈగో అన్నది అనేక రకాలుగా అది ఉంటుంది ఒకసారి నాకు ఎవరి మీద అసహం వేసింది ఏసీభావం కలిగింది కోపం వచ్చింది ఫ్రస్ట్రేషన్ వచ్చింది వచ్చిన వెంటనే వెంటనే నేను ఏమనుకున్నాను ఓహో దిస్ ఈజ్ హౌ దిస్ ఈగో ఈజ్ నో ఫంక్షనింగ్ అని అనుకున్నాను అలాగా నేను అనుకున్నాను అంటే అర్థం ఏంటి ఐ హ్యావ్ ఎ స్పేస్ విత్ రిఫరెన్స్ ఈగో ఓహో ఈగో ఇలా పనిచేస్తుందా ఇది ఇప్పుడు ఈ కొత్త దారిని నడిపి ఈ కుమాల దారిలోకి ప్రవేశపెడుతుందా నన్ను అని తెలుసుకుంది తెలుసు తెలుసుకుంటే ఏమవుతుందో తెలుసినా ఆ ఉక్రోషమో లేక కోపం ఏముందో కొంత తగ్గుతుంది that is failing and and no but at least you now have a mechanism to overcome ka but ahankaramo kuda aham ego kuda adi kuda drishye me kanaka a ego pani chese atuvanti teerutennu ledi a ego em chestundi it projects a desire it is the egos desire maatu your desire and it is the ego sphere maatu your sphere మనకుండే ఫియర్స్ అన్నీ అంతే నాకు ఒకసారి ఏదో ఫియర్ వచ్చింది వెంటనే అరే ఈ ఫియర్కి అర్థం ఏంటి బట్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఫియర్ ఇది ఈ ఫియర్ ఎందుకుంది జీవితంలో అసలు ఇలాంటి భయం నాకు ఎందుకు వచ్చింది చూసారా ఈగో ఇలాగే చేస్తూ ఉంటుంది అని అప్పుడు ఆ ఫియర్ ఏమవుతుంది పోతుంది ఇది నేను చెప్పేటప్పుడు చాలా కఠినమైన విషయం జీవితంలో ఇది ఆచరణలోకి రావటం చాలా కష్టమైన విషయం చాలా విరక్తుడై ఉంటే కానీ రాదు కాబట్టి నిరంతరము ద మిషినేషన్స్ ఆఫ్ ది ఈగో అంటారు ఆ ఈగో వేసే వేషాలు మరి దట్ ఈజ్ ది కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఈగో వేసి వేషాలు ఉన్నాయి చూసారా మాకు మిత్రుడు ఒక ఆయన ఆయన వేషాల దగ్గర ఆపడం దానికి ఒక ఎగ్జెక్టివ్ అప్పుడు పెడుతూ ఉంటాడు ఎగ్జెక్టివ్ గురించి ఆ ఈగో వేసే వేషాలు ఉన్నాయి చూసారా అవి పరిశీలిస్తూ ఉండాలి ఈగో చాలా చెడ్డ వేషాలు వేస్తూ ఉంటుంది ఒకప్పుడు కోరికలను ముందుకు తీసుకొస్తుంది ఒకప్పుడు భయాల్ని ముందుకు తీసుకొస్తుంది దీంట్లో వచ్చిన పెద్ద ప్రారంభం ఏంటంటే ఆ ఈగోయే నేను వీడు పొరపడ్డాడు దీన్ని అహంకారోపాధి అని ఈ ఉపాధిని ఓవర్కమ్ చేయడం అన్నిటికంటే కఠినమైన విషయం దేహోపాధిని ఇంద్రియోపాధిని మనస్సుని ఉపాధిని వచ్చేమో కానీ అహంకారోపాధి ఇజ్ అల్టిమేట్ వీడు కనుక అహంకారోపాధిని అతిక్రమిస్తే వాడిని లింగభంగం అయిపోయింది వాడు జీవన్ముక్తుడు అయిపోతాడు కాబట్టి అహంకో అహంకారోపాధిని కూడా అధిగమించాలి అంటే దానికి నిష్ట్ ఉండాలి స్టోన్ లైక్ నిష్ట్ ఉండాలి అది బలము అంటే నాయమాత్మ బలహీన కాబట్టి తన యోగోని తాను పరిశీలించుకునేటువంటి ఆ వివేక బలం ఉన్న ఎవడో ధీరుడు ధీర ఎవడో వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి మీరేం ప్రత్యేక ప్రయత్నం చేయనక్కర్లేదు మీ స్వరూపం మీరేది మీరు ఆ ఈగో వేసేటువంటి వేషాలను అధిగమించి ఈగో నిలబెట్టేటువంటి అడ్డుగోడని అజ్ఞానం యొక్క గోడని మీరు డిమాలిష్ చేయగలిగితే యు ది ఆత్మ బట్ దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ బలం నిష్టా బలం అంటే ఆత్మనిష్టా బలం ఎందుకంటే ఈగో రిప్రజెంట్ చేసేటువంటి భావజాలానికి లుంగిపోయి బ్రతికేయటము అది ఒక వీక్నెస్ ఆఫ్ ది మైండ్ అదే వీక్నెస్ అదే బలహీనత ఇగో ఒక భయాన్ని ప్రాజెక్ట్ చేస్తుంది వెంటనే ఆ భయం నాకు ఓ భయం వేసింది ఏమిటి భయం వేసింది ఏమిటో ప్రభుత్వం మారింది ఒకప్పుడు హిందూ ధర్మానికి కొంత నిలకడ ఉంది హిందూ దేశంలో పర్వాలేదులే అని అనుకునే సందర్భంలో హఠాత్తుగా ప్రభుత్వం మారింది ఈ మారిన ప్రభుత్వం ఇది హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటుందా ఉండదేమో అసలు హిందూ ధర్మానికి సంబంధించి మళ్ళీ హిందూ దేశంలోనే ఖతరా భయం నిర్మాణమైందా అని భయం మళ్ళీ వెంటనే నాకు నేను సర్ది చెప్పుకున్నా భయం ఈగో యొక్క భయం ఇలాగే ఉంటుంది అర్థం భయం ఇది ఇది ఈశ్వరుని యొక్క సృష్టి ఈశ్వరుని యొక్క సమాజం ఈశ్వరుని యొక్క దేశం కానీ నా భారతదేశం కాదు ఇది ఈశ్వరుడు దీన్నంతని ఏదో చేస్తున్నాడు సంథింగ్ ఈశ్వరా ఇస్ డు కాబట్టి మనం భయపడ్డామనవసరం అని మళ్ళీ అనుకున్నా ఆ మొన్నాడే తెలిసింది ఏమిటంటే మన్మోహన్ సింగ్ గారు ప్రేమ్ మినిస్టర్ అప్పుడు అనుకున్నావు దిస్ ఈజ్ సంథింగ్ ఈశ్వరుని యొక్క సంకల్పం ఏదో ఉంది దీంట్లో మనం అనుకున్నట్టుగా మాత్రం కాలేదు కదా మనం అనుకు అసలు మొత్తం భారతదేశంలో వంద కోట్లు అంటూ ఈ వంద కోట్ల మంది ఎలా అనుకున్నారో అలా అనేది అది ఇంకోలా ఈశ్వరుని యొక్క ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఏదో ఉంది ఆ బిగ్గర్ స్కీమ్ ఏదో ఉంది కాబట్టి మనం భయపడాల్సిందేం లేదు మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండటమే మనమంటూ పూచి మనం హిందూ హిందూ దేశమో హిందూ ధర్మము అని అనుకుంటున్నాం కదా మరి హిందూ ధర్మం గురించి బెంగపెట్టుకుని భయపడితే ఏమిటి ఉపయోగం హిందూ ధర్మాన్ని గురించి మనం చేయాల్సిందే ఏమైనా ఉందా ఉంది అంటే అది చేయడం అని ఈ విధంగా ఆ ఈగో ప్రజెంట్ చేసిన భయాన్ని నేను ఓవర్కమ్ చేశాను జనరల్గా ఇది కొంచెం సామాజిక స్పృహ ఉన్న భయం సాధారణంగా ఈగో ఎప్పుడు కూడా చాలా స్వార్థపూరితమైన భయాలని కామనల్ని ప్రజెంట్ చేస్తూ ఉంటుంది సో ఏదో ఒక దృష్టాంతం చెప్పాలి కాబట్టి నేను భయానికి దృష్టాంతం చెప్పాను కాబట్టి ఈ విధంగా ఆ ఈగో ప్రజెంట్ చేసేటువంటి ఇష్యూస్ని ఓవర్కమ్ చేయటానికి చాలా అవేర్నెస్ కావాలి అంటే నిరంతర సవధా సమాధానం ఉంటారు దీన్ని సంస్కృతం గీతలో దీనికే సమాధానం ఉంటుంది ఆ అవేర్నెస్కే సమాధానం ఉంటుంది ఆ సమాధానంలో ఉండాలి ఏమండే అది కావలసింది అది కానీ మానవుని బలహీనత ఎలా ఉంటుందో తెలుస్తున్నాండి హీ నెవర్ బాబర్స్ టు క్వశ్చన్ ది ఈగో ఈగోను క్వశ్చన్ చేయడం ఈగోని హీ టేక్స్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈగో ప్రజెంట్ చేసే డిజైర్స్ అన్ని వ్యాలిడ్ డిజైర్స్ అని కామ్యకర్మల వెంట పడతాడు ఈగో ప్రజెంట్ చేసే భయాలన్నీ వ్యాలిడ్ డిజైర్స్ కింద వ్యాలిడ్ ఫియర్స్ కింద తీసుకుని వాటికి పరిష్కారాలు వెతుక్కుంటూ బయలుదేరుతాడు మొత్తానికి ఈగో ప్రజెంట్ చేసినటువంటి జీవితంలో బతుకుతూ ఉంటాడు ఈగోని క్వశ్చన్ చేయాలని ఎన్నడూ అనిపించడం కూడా అనిపించదు ఈగోని క్వశ్చన్ చేయి ఈగో ఉపాధి అని చెప్పేటువంటి ఆచార్యుడు మీకు మీరు తప తలమిలుగా తపస్సు చేసే కదడు కదా ఎవరు చెప్తారండి ఆ ఈగోని మీరు క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది ఏ ఆచార్యుడికి చెప్తాడు ముండకోపనిషత్తు పాఠాలు ఎవరు ఈ కాలంలో నాకు తెలిసి ఋషికేశ్లో ఎవరో వాళ్ళిద్దరు చెప్తున్నారు ముంబాయిలో కాశికానంద గారు చెప్తున్నారు చాలా అరుదుగా పాఠాలు చెప్తున్నారు ఈ ఉపనిషత్తు పాఠాలు ఎవరు చెప్తున్నారు పైపై కథలు ఈ ఆత్మకథ ఆ కథ కథలో చదివేసి కాలక్షేపం చేసేస్తున్నారు తప్పిస్తే ఈ దిస్ ఆఫ్ అప్రోచ్ ఎక్కడున్నాయి కాబట్టి నాయమాత్మ బలహీనైన లభ్య ఆ ఈగో యొక్క స్థిరని ఏదైతే కలదో ఈగో యొక్క నియంతృత్వం దాంట్లో బతికేటువంటి దుర్బలం నాకు ఈ ఆత్మజ్ఞానము లభించలేదు ఓనీ వాళ్ళ కామ్ నాయమాత్మ బలహీనైన లభ్య సో మనం ఎక్కడున్నాం యస్మాదయం ఆత్మా బలహీనైన బలప్రహీనైన ఆత్మనిష్టాజనిత వీర్యహీనేన ఆత్మనిష్టలో ఉన్నవాడికి ఈ రకమైన సమాధానం నేను ఇప్పుడు మనం ఈ సమాధానం ఎవడే వద్ద ఉంటుందో వాడి హృదయంలో ఒక వీర్యము ఒక శక్తి బైగర్ ఏమిటో తెలుసిన శక్తి ఆ ఈగో ఒక కోరికను ముందు ప్రవేశపెట్టినప్పుడు ఈ కోరికని పరీక్ష చేసేటువంటి శక్తి నిర్మాణం అలాగా ఈగో ఒక భయాన్ని ముందు పెట్టినప్పుడు ఈ భయాన్ని పరీక్ష చేసేటువంటి శక్తి నిర్మాణం ఎవరో నన్ను అడిగారు స్వామీజీ మీరు భిక్షగా ఏం చేస్తారు మీరు కిచెన్లో ఏం పెట్టుకోలేదు భిక్షగా ఏం చేస్తారు ఏం పర్వాలేదు రండి వాళ్ళు మన ఉన్నారు ఏం లోటేం లేదు అని నేను అన్నా వాళ్ళగా సంతోషం ఆయన వెళ్ళిపోయారు ఆయన ఆయన దాన్న ఓడి పెట్టారు ఆయన చేతికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వెంటనే నాకు భయం వేసింది అవును నిజమే అని భయం వేసి భయం వేస్తే అప్పుడు అనుకున్నా ఓహో ఎంత విదూరమైన సంగతి మనస్సు ఎంత ట్రిక్స్ ప్లే చేస్తుంది సో ఈరోజు భిక్ష హాయిగా భిక్ష చేస్తున్నామో భవిష్యత్తులో భిక్ష ఉండదో ఉంటుందో ఉండదో అని భయపడుతుంది ఎంత చెప్తున్నాయి లేకపోతే నేను ఇంకో దీని మీద రెండు పనులు చేయొచ్చు ఒకటి అదేంటే అన్న అన్నకామహ అన్న అన్నకామస్య అనే అన్నకాముడికి ఆహారము నాకు లోటు లేకుండా కావాలి అని కోరుకునే వాడికి కర్మలు గోల్డెన్ కర్మలు ఉన్నాయి పెద్ద లిస్టు ఉంది ఆ లిస్టు నేను మిమ్మల్ని అడగక్కర్లేదు నా నాకు తెలుసు లిస్టు ఎక్కడుందో నాకు తెలుసు కాబట్టి శ్రీకాముడికి హోమాలు ఉన్నాయని మీకు మనం చేశాను తైత్రియంలో సో అన్నక అగ్న ఎన్న దాయపు రోడాశమ శాతపాలన్ని వేత అని ఈ రకంగా అన్నకామునికి కావలసిన కర్మలు ఉన్నాయి సో నవ్వు ఐ కెన్ అండర్టేక్ ఏ కర్మ ఒక కర్మ చేసినట్లయితే సో దట్ భవిష్యత్తులో నాకు ధన ఆహారం విషయంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా కర్మను అండర్టేక్ చేయొచ్చు పాజిబుల్ ఏమండి లేకపోతే ఐ కెన్ ఐ కెన్ బి ఏ ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ దేర్ నేను ఎవరినైనా మంచి జ్యోతిష్ శాస్త్ర విద్వాంసం ఎవరినైనా పట్టుకుని కాబట్టి భవిష్యత్తులో నాకు ఈ భిక్ష సంబంధించినటువంటి నా జీవితం ఎలా ఉందో మీరు చెప్పండి అని అడగచ్చు అని ఆయన చెప్తారు ఆయన చూస్తారు చూసి మోడల్ ఉంటుంది కదండి దే హ్యావ్ ఏ మోడల్ ఇప్పుడు ఈ మధ్యన సిఫాలజిస్టుల్ని మీరు ఎందుకు ఇలాగా ఈ ఎలక్షన్స్ మీరు ఎందుకు ప్రొడ్యూట్ చేస్తున్నారని అడిగారు ఒకడు ఇదంతా కూడా మీరు ఎలక్షన్ హైజాక్ చేసేస్తున్నారు వైయుడు అంటే వాడు సమాధానం చెప్పాడు ఐ డోంట్ నో వై వీ డూ ఇట్ ఐ నో దిస్ మచ్ వీ హ్యావ్ ఏ మోడల్ ఒక మ్యాథమెటికల్ మోడల్ ఉంది ఆ మోడల్ ప్రకారంగా ఈ రకంగా మీరు శాంపుల్ని తీసుకుని ఇంతమందిని క్వశ్చన్స్ అడిగి శాంపుల్ చూసింగ్ ఉంటుంది ఎక్కడో దాదిన అడ్డంగా కనపడడం అని కాదు ఎగ్జిట్ పోల్ శాంపుల్ని జాగ్రత్తగా చూస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగి a samajhara na model lo pravesh pedtadu he introduces that data data into the model and the model pushes out a result and he tells the result to the people i have a model and i am just uh, giving the result of that model deento na personal emi led and uh, then suppose it is not correct apude i sound i will understand that my model is wrong and therefore i will try to improve the model this is what a sephologist is supposed to be if you see the scientist he he has some statistician scientist and exact science god in exact science so statistical science it is a science of its own kind so alage the the astrologers indian astrologers western astrologers only different model very model very wala bhasha veilla bhasha veilla charts veilla charts peter vaidyanan one kind of but he is western astrologer he is supposed to be an expert కాబట్టి ఒక మోడల్ ఉంటుంది మన సమాచారాన్ని ఆ మోడల్లో కూర్చోబెడతాడు కూర్చోపెట్టి మీరు అడిగిన ప్రశ్నకి తగ్గ లాంగ్వేజ్ అక్కడ ఉంటుంది ఆయన ఏమని చెప్తాడంటే స్వామీజీ మోర్ మీకు బాగానే ఉంటుంది భిక్షకి దానికి లోటు ఉండదు బట్ అప్పుడప్పుడు ఎప్పుడైనా లోటు వచ్చే అవకాశం ఉంది అని ఏదో ఇంకా ఎక్కడ ఏం చెప్తాడు మీ కోరిక యూ కెన్ ఇమాజిన్ యువర్స్ అది అది వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ డర్జెంట్లు మన హ్యాజ్ ఆయనకు ఒక భాష భాషలో వ్యక్తం చేయాలి కదండి ఆయన ఏ భాషలో వ్యక్తం చేస్తున్నారంటారు మీరు అనుకుంటారు ఆయన ఏదో కొత్త సంగతి కనిపెట్టి భాషలో వ్యక్తం ఏ కొత్త సంగతి కనబెట్టా ఆయన యొక్క పరిధిలో ఉంటుందనే సత్యాన్ని మీరు విస్మరించవద్దు హీ యాజ్ ఏ టెర్మినాలజీ హీ యాజ్ ఏ మోడల్ అండ్ హీ యాజ్ ఎ స్ట్రక్చర్ అండ్ వాట్ ఆల్ హీ సేస్ ఈజ్ విత్ ఇన్ దట్ కదా కాబట్టి ఆయన చెప్పిన దాన్ని బట్టి దెన్ అప్పుడు మళ్ళీ దాన్ని ఇంకొక కామ్య కర్మ ఉద్భవించే అవకాశం ఉంది ఇది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసినా Because the ego projected a fear. Ego ala gaallopotrna fearna kadaanit tikap cehse, projectejehse nga janta. Then I have another way, another option is, you just examine the ego. What is this fear? What is the meaning of this fear? Ki fear ni ne allaha understand je smukta manita hai. Future rannadi. Yavadikaina saray. Naatkaani meekkaani. Future where it really matters. It is utterly unpredictable. Meek example kaal antai Manmohan Singh Prime Minister would have an example. Adi meek example naen anukkun namar mir anukkun tar anukkura nabukhani da. It looks like an example to you or not, I don't know. Hundred crore people could not expect him to be Prime Minister. At least for six months, an entire nation and the world, to the extent that they are interested in Indian politics, they expected either vadivai to be prime minister or sonia gandhi to be prime minister nobody even imagined in the by-dest of dreams that some other person will become prime minister and that some other person could be monmohan singh nobody could imagine but he is the prime minister it's a tanta unpredictable anodani drushtantam i never even ippuna kabatte so world trade center kuda aladithe world trade center attack is also like that So, in spite of Nostradamus and all that, this is how I look at it. Therefore, I, I don't want to entertain that fear. How to overcome that fear? You, you, meera chappat seho nahi. Na, no, no, naat no, fear heme urdu. Neni fear ne dekhi kira nahi. Wanoonela talak hai upe si ente sa, dee Allah, jari putun nahi, gura ho, vidlin chinat ka vidli ste. ఫిజికల్గా తలకే ఊపిస్తే ఏమీ అవ్వదు ఒంటరిగా కూర్చొని ఇలా ఇలా ఊపిస్తే ఫియర్ ఏమి వెళ్ళిపోదు అది మనస్సులోనే ఉంటుంది ఆ ఫియర్ పోవటానికి యు ఎడ్ ఈగో ఇట్ ఈస్ ది ఫియర్ ఆఫ్ ది ఈగో ఇట్ ఈస్ నాట్ ది ఫియర్ ఆఫ్ ది ఆత్మ ఆత్మ బ్రహ్మసూత్ర భాషలో చెప్తారు అశనాయాద్యతీతం ఆత్మ ఆకలి దప్పికలకు అతీతమైనది ఆత్మ కన్యూ కన్యూ బిలీవీటం సో కాబట్టి ఆ ఫియరు ఇట్ ఈస్ నథింగ్ టు డు విత్ ఆత్మా ఇట్ ఈస్ ది ఫియర్ ఆఫ్ ది ఈగో వై దిస్ ఈగో ప్రాజెక్ట్స్ ఫియర్ బికాస్ ఈగో ఈజ్ లైక్ దాట్ ఈగో అంటే ఫియర్ అండ్ డిజైర్ మీరు ఫియర్ని డిజైర్ని పక్కన పెడితే ఈగోయే లేకుండా అయిపోతుంది అసలు బంధమే లేకుండా అయిపోతుంది కాబట్టి ఫియర్ ఏదైనా ఒకటి మనస్సులో పుడితే ఆ ఫియర్ వెంట పరుగులెత్తి దానికి ఏదో పరిష్కారం చూసేటువంటి ప్రయత్నం చేయటం అది ఒక మార్గం మనం అందరం ఆ మార్గంలో వాళ్ళమే నేనేదో అదే ప్రాక్టికల్ కాదని అదేం వీఆర్ లివింగ్ ఎర్ లైఫ్ దట్ పాత్ ఈజ్ ఆల్సో దేర్ బట్ థియరీస్ ఆన్ గోల్డెన్ పార్ట్ యు జామ్ ది డిజైర్ యుగ్ జామ్ ది ఫియర్ నే యూ జామ్ ది ఈగో విచ్ ప్రాజెక్ట్స్ డిజైర్ ఆఫ్టర్ డిజైర్ ఫియర్ ఆఫ్టర్ ఫియర్ యు జామ్ ఇన్ దట్ ఈగో అండర్ దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సో శ్రీకృష్ణుడు గీతలో ఉంటాడు శృతి విప్రతిపన్నస్య యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి అని అంటాడు రెండో అధ్యాయంలో సో శృతి విప్రతిపన్నస్య ఆయన అంటాడు శృతి విప్రతిపన్న విప్రతిపన్న అంటే ఖరాబైపోయింది ఏమిటి మీ బుద్ధి మీ బుద్ధంతా కూడా కశ్వన కలుష కలుషితమైపోయింది ఎలా కలుషితమైందండి అంటే శృతి అంటే విని విని విని విని విని కలుషితమైంది అలెక్ట్రా ఏమో వింటూ ఉండడం విండలేక ఎల్లర్పిస్తే న్యూస్ విండం మరొకటి విండం మరోటి విండం భయపడుతూ ఉండడం ఇంకా ఉంది సెక్యూరిటీస్ ది స్టాక్ మార్కెట్ హ్యాస్ క్రాష్ అండ్ ది పర్సన్ ఈజ్ ఇన్ ఫియర్ ఇది విండవాళ్ళు వచ్చిన సమాచారం కాదు ఇది విని శృతి అక్కడ శ్రీకృష్ణుడు యొక్క అభిప్రాయం ఏంటంటే శృతి అంటే కామ్యకర్మలని బోధించేటువంటి వైదిక వాక్యాలు నువ్వు అక్కడ నీకు స్వర్గం ఉంటుంది ఇటు నరకం ఉంది అటు స్వర్గం ఉంది ఈ కర్మ చేసి ఇంటికి పోతావు అని ఇది వింటాడు నేను వచ్చేస్తున్నా సో ఈ విధంగా విని విని విని విని శృతి విప్రతిపన్నస్య విప్రతిపన్నం అంటే పాడైపోయింది అని అర్థం ఇంకా అంతకంటే సంస్కృతంలో కఠినమైన పదమైనా ఉండదు విప్రతిపన్నస్య విపరీతం ప్రతిపన్నస్య అర్థం పాడైపోయింది సత్యాన్ని గుర్తించలేని స్థితికి చేరుకుంది నీ బుద్ధి నువ్వు ఇప్పుడు నీకు యోగము యోగం అంటే ఈశ్వరునితో కలయిక ఆత్మతోటి సంబంధము నీకు అది జరిగే మాట కాదు ఎనీవే సో చాలా కఠినమైన విషయం అందుకు చాలా వైరాగ్యం కావాల్సి ఉంటుంది విరక్ విరక్తుడు కాని వాడికి చాలా కఠినమైన న్యాయమాత్మ బలహీనమైన లభ్య సో తర్వాత నా తర్వాత లౌకిక పుత్ర పశ్పాది విషయ సంఘ నిమిత్త ప్రమాదాత్ అప్రమాద అప్రమాదం చాలా ఇంపార్టెంట్ అప్రమత్తైన వేద్ధవ్యం శరవత్తన్మయోభవే అప్రమాద అప్రమాద అంటే తత్పరతానర్థం అప్రమా ఒకే అర్థాన్ని పాజిటివ్గా చెప్పేప్పుడు తత్పరత అని చెప్తారు నెగిటివ్గా చెప్పేప్పుడు చెప్తారు తత్పర అంటే దాని ఎందు పరము పరము అంటే దాని ఎందు పూర్తిగా కమిట్ అయినవాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ శ్రద్ధ గలిగి తత్పరత గలిగి తత్పరత అంటే అదే పరమ లక్ష్యంగా పెట్టుకొని జీవించాలి ఆ తత్పరత మీకు తత్పరతకి ఎగ్జాంపుల్ కావాలంటే ఇంటర్మీడియట్ చదువుతో ఐఐటీకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని చూడండి వాడే ఎగ్జాంపుల్ మీకు తత్పరత కుర్రాళ్ళైనా కూడా వాడే ఎగ్జాంపుల్ చాలవర్స నేను వాకింగ్కి వెళ్తాను ఎప్పుడైనా ఎప్పుడు వీలుంటే అప్పుడు వాకింగ్కి వెళ్తూ ఉంటాను ఐదు గంటలకు నేను వాటి నుంచి వెళ్ళేప్పుడు ఈ విద్యార్థులు ఆ బస్సు స్టాండ్ దగ్గర నిలబడి ఉంటాను వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళేమో ట్యూషన్కి బయలుదేరుతున్నారు ఐదు గంటలకు వీళ్ళు ఐదు గంటలకు బయలుదేరుతున్నారు రామయ్య ఇన్స్టిట్యూట్లోనే ఎక్కడనో ట్యూషన్కి వెళ్తారు అరగంట ఆల్రెడీ ప్రయాణించేసి బస్సులో అక్కడ పొద్దున్నే గంటన్నర ట్యూషన్ తీసుకుంటాడు ఆ పక్కనే ఉన్న హోటల్లో ఇడ్లీ ఏదో తింటాడు తినేసి కాలేజీకి వెళ్ళిపోతుంది కాలేజీ నుంచి మళ్ళీ ట్యూషన్కి వెళ్తాడు సాయంకాలం కెంటున్నారు ట్యూషన్ ట్యూషన్ పూర్తి చేసిన రాత్రి ఎనిమిదింటికి ఇంటికి వస్తాడు తల్లి భోజనం పెడుతుంది అది తినేసి పదకొండున్నర దాకా చదువుకుని పడుకుంటాడు మళ్ళీ పొద్దున్నే ఫైవ్కి బస్సు దగ్గర తయారవుతుంది దిస్ హీ డర్స్ డే ఆఫ్టర్ డే మంత్ ఆఫ్టర్ మంత్ ఫర్ వన్ ఇయర్ హీడర్స్ అది ఈవెన్ టూ ఇయర్స్ హీ డర్స్ ఆ తర్వాత ఇంకా మళ్ళీ పుస్తకం ముట్టుకోవడం విశ్రాంతిగా ఉంటాడు వేరే సంగతి బట్ తత్పరత అంటే మరి అలా ఉంటుంది వాడే పైకి వస్తుంది వాడే ఐఐటీలో వెళ్తాడు ఎంసెట్ వస్తుంది వాడు రేపు పొద్దున్న బీటెక్ ప్లాస్ అవుతాడు అమెరికా వెళ్తాడు వాడు వాడు చేస్తాడు తర్వాత మళ్ళీ వాడు సంసారంలో పడతాడు వేరే సంగతి ప్రస్తుతానికి తత్పరత కాబట్టి తత్పరత అంటే అది అప్రమాద ప్రమాదం ఉండదు అంటే రోజు ఆలు సెంగలిచానని మరిచిపోయానని నిన్న చెప్పాను చూడండి అదేం ఉండదు సో అలాగే ఇక్కడ కూడా ప్రమాదం ఏమిటంటే సో ఇక్కడ శంకరలు ప్రమాదం అంటే చూడండి మహాత్ములు చాలా అలవోకగా చెప్పేస్తారు అది సంసారంలో ఆసక్తులైన వాడికి ఆ మాటలు పిడుగుల్లాగా ఉంటాయి పిడుగులు పడుతున్నట్టే సో లౌకిక పుత్ర పశ్వాది విషయ సంఘ నిమిత్త ప్రమాద ఆ ప్రమాదం ఉండకూడదు జీవితంలో ఉంటాయి సాధకుడికి ఈ ప్రమాదం ఉండరాదు ఏమిటి ఆ అంటే లౌకిక విషయాల ఎందు ఆసక్తి లోకానికి ఇహలోకానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి ఏదో తప్పనిసరిగా కొన్నింటితోటి మనం వ్యవహరించాలి కనుక వ్యవహరించటం మిగతా సమయంలో నివృత్తిపరాయణులై ఆత్మనిష్ఠులై ఏదో ఈశ్వరుణ్ణి భజిస్తూ జపమో తపస్సు చేసుకుంటూ గడపటము ఈ సంవత్సరంలో మనం పొందదగ్గది ఏదీ లేదు సో నా కశ్చిత్ వ్యపదేశా ఈ సంవత్సరాలలో నేను ఆశ్రయించదగ్గది నాకేం కనపడలేదు ఇట్స్ స్టేట్మెంట్ చాలా కఠినమైన మాట కాబట్టి సో నా కశ్చిత్ వ్యపాశ్రయ కాదు నకశ్చిత్ వ్యపాశ్రయ సో ఈ సంసారంలో ఇది దీన్ని నేను ఆశ్రయిస్తున్నాను ఇది నాకు ఆశ్రయము అని చెప్పదగ్గది ఏదీ లేదు సో కానీ అలా ఉంది అని మానవులు అనుకుంటూ ఉంటారు అలాంటిది ఏదీ లేదు కాబట్టి ఆ తెలుసుకోవడం కష్టం అవుతుంది కదా అది తెలుసుకోలేకపోతూ ఉంటాడు అదే ప్రమాదం తర్వాత పుత్ర పశ్వాది విషయ సో విషయములు అంటే భోగ్య భోగ్యములు సో పుత్రుడు వీడికి భోగ్యం అవుతాడు హీ హీ హీ హీజ్ అటాచ్డ్ టు ది సన్ బికాజ్ ది సన్ ఈజ్ భోగ్య హీ ఎంజాయ్స్ ది సన్ హీ ఎంజాయ్స్ ది ఫాదర్హుడ్ హీ ఎంజాయ్స్ ది రిలేషన్షిప్ రిలేషన్షిప్ను ఎంజాయ్ చేస్తాడు కనుకనే హీజ్ అటాచ్డ్ టు ది సన్ సో ఆ యు యూ డిపెండ్ అపాన్ రిలేషన్షిప్స్ ఫర్ జాయ్ సెల్ఫ్ జాయ్ ప్రతి మానవుడు ఈ పని చేస్తూ ఉంటాడు ఇప్పుడు మొదటి భాగవతంలో వస్తుంది స్త్రీ పురుషులు మిథునీభావాన్ని పొందు పొంది అక్కడి నుంచి సంసారాసక్తులు అయిపోతారు అని అంటారు మిథునీభావం అంటే జత స్త్రీ పురుషులతో జత కడుతుంది పురుషుడు స్త్రీతో జత కడతాడు ఆ జతకే లవ్ అని తర్వాత దాన్ని మ్యారేజీలో బంధిస్తారు ఇంకా అక్కడ ఇంకా కొంత నయం ధర్మము అనే దాంట్లో పెట్టారు అర్థకామాలని ధర్మంలో పెట్టారు మ్యారేజీ మన వాళ్ళు ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో మ్యారేజ్ ఎలా ఉంటుంది నాకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుంటాను కంటికి నచ్చాలి నచ్చడం అంటే ఏమిటి కామా తర్వాత కొని మీకు అందమైన అమ్మాయి ఏదో మట్టిలో మాణిక్యంలాగా ఎక్కడో బస్తీలో చాలా భేద బస్తీలో ఒక అందమైన అమ్మాయి ఉంది వాళ్ళు ధనవంతులేం కాదు ఇదే చేసుకుంటాడు మీరు పబ్లిక్నే అదే డేలోనే హావ్ ఎ రైట్స్ ఉంది కదా సో ధనవంతులైన అమ్మాయినే వివాహం అంటారు మామగారి స్టేటస్ చూసి వివాహం ఆడతారు సో వాళ్ళు స్టేటస్ వాళ్ళు అమ్మాయి అనుకోండి మీరు ఉత్సాహంగా వెళ్ళి వివాహం ఆడతారు అంటే అర్థకామముల పరిధిలో వివాహాన్ని నిశ్చయం చేసుకుంటారు అమ్మాయి కూడా అలాగే చేసుకుంటారు ఆ తర్వాత ఈ అర్థకామములు కేవలం అర్థకామాలకే పరిమితం చేసి ఆ రిలేషన్షిప్ అది దుఃఖ నిధానం అయిపోతుంది అంత దుఃఖమైన తప్ప ఇంకేం మీద కాబట్టి ఆ అర్థ ఆ రిలేషన్షిప్ అది స్థిరంగా ఉండదు అర్థకామములు చాలా ఫిజిలీ చాలా ఫిక్కింగ్గా ఉంటాయి అవి ఏది ఏ రిలేషన్షిప్ని అవి బలంగా చెప్పట్లేదు కాబట్టి ధర్మము ధర్మాన్ని దానికి ముడి వేస్తే ధర్మమునే మూడో మూడు పడితే రెండు మూడుతోటి మూడు వస్తుంది మూడో మూడు పడినప్పుడే నిలబడుతుంది ఆ ధర్మమునే ముడి ఆ వివాహం నిలబడుతుంది లేకపోతే రెండేళ్ల లోపల డైవర్సిటీ లవ్ హేట డైవర్సిటీ అంటే హేట్రెడ్ యొక్క పరాకాష్ఠకి డైవర్సిటీ పేరు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు నేను డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాను అనమాట ఎందుకండి మీకు డైవర్స్ అని అడిగాను వేదాంతకుంటున్నాను మీకు డైవర్స్ ఎందుకండి వీఆర్ నాట్ లివింగ్ టుగెదర్ ఓకే డోంట్ లివ్ టు గదర్ లివ్ సెపరేట్లీ వై యూ నీడ్ డైవర్స్ ఏం మళ్ళీ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారా అంటే ఆలోచిస్తున్నాను మరి ఆ ట్రోసంగా ఆ తర్వాత నాతో మరి ఇంకా ఐ డిసైడెడ్ నాట్ టు మ్యారీ అగేన్ దెన్ డోంట్ అప్లై ఫర్ డైవర్స్ It is not fair you don't need it laukika enduku theeku divorce vedantam dodukunna vidyarthike okay separated mutual concern separate aipoyadu no no finance finance i am adigindanante inko 10 rupayalu ekku ichesese inko 10 aralamlo ekku ichesese avunu santoshapetese over em chestuntaru ee sampadanta sadhakudiki amlo ma sadhuvude dikku vachi vedanta i thotti sampada ichchestunadu give her some extra money and let her make her happy at least now obviously she was not happy ఆబ్వియస్లీ షీ వాజ్ నాట్ హ్యాపీ విత్ యూ ఎర్లీ ఇయర్ ఇంకేతనే ఈ స్టేజ్కి వచ్చింది అట్లీస్ట్ నవ్ మేక్ హర్ హ్యాపీ దిస్ ఇస్ ఓన్లీ వే యూ కెన్ మేక్ హర్ హ్యాపీ ఇంకా లివింగ్ టుగెదర్ అలాగూ లేనప్పుడు యూ హెవ్ సమ్ ఎక్స్ట్రా మనీ యూ డీడ్ ఇట్ షీ వాజ్ హ్యాపీ టు అండ్ నవ్వు వేదాంతం చదువుకుంటున్నాడు కాబట్టి డైవర్సిడెంట్ దట్ ఇట్ remain like that. కాబట్టి so ఈ విధంగా relationship katti, ఆ రిలేషన్షిప్లో ఆసక్తిని పెంచుకుంటారు ప్రేమకి ఆసక్తికి తేడా తెలియక నేను నిన్న మీకు పాఠంలో చెప్పాను కదా ప్రేమ బంధించదు ఆసక్తి బంధిస్తుంది కాబట్టి మీకు ఒక్కటే ప్రిన్సిపల్ యూ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ ది రిలేషన్షిప్ ఆర్ యూ హ్యావ్ బాండేజ్ ఇన్ ది రిలేషన్షిప్ మీరు చూసుకోండి ఫ్రీడమ్ ఉందనుకోండి రిలేషన్షిప్లో దెన్ దట్ ఈస్ లవ్ సపోజ్ ఇట్ ఈజ్ బైండింగ్ యూ అనుకోండి దెన్ ఇట్ ఈస్ అటాచ్మెంట్ ఇది యాసిడ్ టెస్ట్ సాధారణంగా మనకు ఉండే రిలేషన్షిప్స్ అన్ని బైండింగ్ రిలేషన్షిప్సే ఉంటాయి సాధారణంగా రికగ్నైజ్ అయ్యే దాట్ ఆల్సో కాబట్టి కేర్ ఫుల్ ఇట్స్ ఎ గ్రోత్ సో పుత్ర పశ్వాది విషయ సంఘ ఈ సంఘము ప్రమాదాన్ని కలిగిస్తుంది ఏమిటి ప్రమాదము ఏమిటి ప్రమాదం సో ఈ పాఠం ఇది తెలియని పాఠం కాదు ఇలాగే ఉంటుంది సో ఇది ఇసుక పాత్రలాగా ఇది ఎవరికి ఈనాడు గోవిందే అంటే సో ప్రమాదం ఏమిటంటే ఇట్ ఈజ్ ఎ ఫైట్ బిట్వీన్ రైజింగ్ అబౌ ది జీవభావ దట్ పరిచ్ఛిన్న భావ దట్ లిమిటెడ్ ఐఎమ్ ఏ లిమిటెడ్ ఈ గో అనే అహంకారోపాధితో తాదాత్మ్యాన్ని చెందడం ప్రమాదం ప్రమాదం అంటే జారిపోవటం పొరపాటు ఆ అహంకారోపాధికి అతీతంగా దాన్ని సాక్షిగా దర్శిస్తూ ఆత్మనిష్ఠుడే ఉండటం అది లక్ష్యం ఈ రెండింటికి ఇప్పుడు లక్ష్యం ఎత్తులో ఉంది ఈ ఈ అహంకారోపాధితోటి తాదాత్మ్యము అది డౌన్లో ఉంది ఇది నికృష్టమో అది ఉత్కృష్టమో అక్కడి నుంచి ఇక్కడ ఇది జారిపోతూ ఉంటాడు ఎందుకు జారిపోతూ ఉంటాడు అంటే కేవలము ఈ ఆసక్తి చేతనే జారిపోతాడు ఆత్మపూర్ణము అని క్లాస్లో అనుకుంటాడు ఇంటికి వెళ్ళినప్పటికీ ఆత్మపూర్ణం ఇవే ఉండవు ఈ ఆసక్తే మిగుతుంది దిస్ ఈజ్ ది ప్రమాద సో యూ ఎలివేట్ యువర్ సెల్ అండ్ యూ బ్రింక్ డౌన్ యువర్ సెల్ సో దట్ ఈజ్ ది ప్రమాద అండ్ You cannot, need not overcommit in one day, slowly. Melalaga. Then you will bite but also. Aam pramadam waspam. Pramadam and the girl and the enemy. They are going to be here. Already you have, you have made the first step in conquering the pramadam. Pramadam ego is the pramadam. Until this day. Suppose you have to go to a sect. You will overcome it. సో ఆ విధంగా ఆ ప్రమాదం నుంచి బయటపడాలి తపస్సు వాపీ అలింగ అలింగా లింగరహితాత్ సో లింగము లేని తపస్సు వల్ల ఉపయోగం లేదన్న త్యాగము త్యాగం చాలా కఠినమైన విషయం ఇప్పుడు పూర్వం ఒక ఒక ఆయన ఉండేవారు భార్యాభర్త వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశారు వాళ్ళు సిటీలో ఉండేవారు ఈ భార్య భర్త పల్లెటూరులో ఉండేవారు పొలకాల వాళ్ళు అలాగే ఉండేవారు పెళ్ళు చేసి వాళ్ళకంటే సిటీలో పడి ఉంది పల్లెటూళ్ళలోనే జీవించేవారు మంచిది సో ఓ రోజు ఈయన ఈ పెద్ద ఆయన పొలానికి వెళ్ళొచ్చాడు ఏదో చిన్న పొలం ఉంటుంది దానికి వెళ్ళొచ్చేపటికి భార్య ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది రోజు ఇంటికి వచ్చేటికి ఇప్పుడు తూలు చేసుకోవడం లేదా ఏదో చేస్తుంది ఇది అలాంటి ఈవేళ సోకర్ణాలు పెట్టుకుంది ఆయన రావడం రావడం ఏటో అలా ఏడుస్తున్నావు అని అడిగాడు బాబు గంగారు గుడిని అడిగితే అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అమ్మాయికి ఏమైనా ఏమి అవ్వలేదు చదవండి అని ఉత్తరం ఇచ్చాడు ఆ ఉత్తరంలో ఏమిటంటే అమ్మాయి ఏమేసిందంటే మీ అల్లుడు ఏమో సన్యాసం తీసేసుకుంటాను అనుకున్నారు అల్లుడు కొంచెం ఏదో సన్యాసం ఏదో ఇలాంటిది సంథింగ్ లైక్ దట్ అల్లుడు సన్యాసం తీసుకుంటాను అనుకున్నారు ఆయన సన్యాసం తీసుకుంటే నేను ఏమైపోతాను నేను ఒంటరి పిల్లలది పైకి వచ్చారు అనుకోండి సో కాబట్టి అనే ఆవిడ మీ అల్లుడు గారిని ఆపే ప్రయత్నంలోనే ఉన్నాను నేను వద్దని చెప్తూనే ఉన్నాను కానీ తీసేసుకుంటారని ఈ మధ్యన తరచుగా అంటున్నారు అని రాసిద్ది అమ్మాయి రాసిద్ది అందుకోసం ఈ తల్లి ఏడుస్తోంది అప్పుడు ఆయన ఉత్తరం తెలివి నువ్వేమీ చెప్పద నువ్వు ఏడవగని చెప్పాను అదే మీరు అల్లుడు సన్యా అల్లుడు నువ్వు నేను చెప్తున్నాను నీకు నువ్వే ఏడవపోజీ పైగా నువ్వు అమ్మాయికి కూడా నువ్వు ఫోనో ఏదో చేసి చెప్పు ఉత్తరం రాస్తే మళ్ళీ అల్లుడు చూస్తే మళ్ళీ బాగుండదు అమ్మాయికి కూడా నువ్వు కలిసో ఏదో చెప్పి ఓదార్చు ఆ అమ్మాయి కూడా ఏం మెగబెట్టుకోకర్లేదు సన్యాసం తీసుకో అంటే అప్పుడు ఆవిడ ఏడు మానేసి అంత ఖచ్చితంగా చెప్తున్నా